హదీత్ కంఠస్థం కాంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల నలభై రెండు హదీత్ నంబర్ ఏడు ఘోర పాపాలకు దూరంగా ఉంటే ఐదు పూటల నమాజులు ఒక జుమా నుండి మరొక జుమా ఒక రమదాన్ నుండి మరొక రమదాన్ వరకు మధ్య జరిగిన పాపాలకు పరిహారమవుతాయి సహ్ ముస్లిం రెండు వందల ఉల్లేఖనం హజరత్ అబూ హురేరా రది అల్లాహుతాల అను